బొమ్మ రచయిత బాలగంగాధరతిలక్ ఆ పెద్ద నగరంలో మార్కెట్లో ఒక చోట బళ్ళ మీద ఓ ఆడది కూర్చుని ఉంది ఆమె చాలా అందమైనది లావణ్యమైనది ఆమె ఉత్తర ధ్రువంలో ఆరోరా బోరియాలిస్లా ఉంది ఓర్వశిల హెలెన్లా ఉంది స్వప్న అంత నిజమూ అంత అబద్ధము లాగా ఉంది ఆమె అర్ధనిమీలత నేత్రాలు మరో లోపం చివరు తెరుచుకుంటున్నట్టున్నాయి ఆమె కళ్ళల్లో ఒక విషాదం ఓ అలౌకికత్వం జాలిగా మెరుపుగా ఉంది ఆమె చాలా సన్నని విలువైన సూర్యకిరణాలు లాంటి మెరిసే జరీ దుస్తులు ధరించి ఉంది ఆమె ఎందుకు అక్కడ అలా ఉందో ఆమె ఎవరో తెలియదు జనం గుంపులు గుంపులతో వచ్చి చూస్తున్నారు ట్రాఫిక్ ఆగిపోయింది జన సమర్థం తొలగించడానికి వచ్చిన పోలీసు ఉద్యోగులు కూడా ఆడదానికే చూస్తూ ఉండిపోయారు నగరంలో ఉండే విద్యార్థికులు కవులు రాజకీయవేత్తలు శాస్త్రజ్ఞులు అందరూ ఆ మనిషిని తనివి తీరని ఓ చూపుతో ఆశతో తృప్తితో చూస్తున్నారు ఆమె చాలా ఎత్తు ఉంది అంత ఎత్తు మీద ఆమె కదలికలు ఏమి స్పష్టంగా ఎవరికీ గోచరించడం లేదు ఈమెను చూసిన కొలది నా భార్యకు నేను ద్రోహం ద్రోహం చేస్తున్నాననిపిస్తోంది కాంతా దగ్గరగా ఉండకూడదు పోదాం అన్నాడు శాస్త్రి ఈమెను చూసిన కొలది నా భార్య నాకు చేసిన ద్రోహం స్ఫురిస్తోంది అతి ఘోరంగా అన్యాయంగా ఆమెని ఆ ఒంటి వంపుల్ని చూస్తూ ఇలాగ ఎన్నేళ్లైనా ఉండిపోగలను నేను ఇంటికి రాను అన్నాడు శర్మ చూసి ఏం చేస్తావు ఏం చేయగలవు ఆమె యవనం ఒక భ్రాంతి మన పెళ్లాళ్ళలాగే రెండు కాన్పులతో దైపోతుంది. ఏం చేస్తానా పెళ్లి చేసుకుంటాను లేదు ఉంచుకుంటాను అన్నాడు శర్మ నీది అవినీతి అన్నాడు శాస్త్రి నీతి అంటే అన్నాడు శర్మ నీతి అవినీతి అందం ముందు కరిగిపోతాయి అందం నిజం తక్కినవన్నీ అబద్ధం ఆ అందాన్ని ఆరాధించండి ఆమె దేవత అన్నాడు ఆ ఆమె దేవత కాదు ఆమె నా ప్రేయసి అన్నాడు కవి ఊరగా సిగ్గుపడుతూ ఆమె వైపు చూస్తూ నా ప్రేసి నాకు ఊహగా లీలగా తోచి ఇదివరకు మాయమైపోయింది అప్పటినుంచి ఈ వియోగం భరించలేకపోతున్నాను నా ప్రేసి ఎవరాని తీవ్ర గవేషణ సలిపాను ఇంటింటా బీచ్ దగ్గర ఆడవాళ్ల కాలేజీలలో వెతికాను నిరాశ అంచుమైన నెలబడి మృత్యువనే సముద్రంలోకి దూకపోయా నాకు కనబడింది ఈమె ఎవరూ అచ్చంగా నేను ఊహించి వియోగం పొందుతున్న నా ప్రేయసి నా తపప్పలం ఇంతలో ఒక పెద్ద కేక వినబడింది ఒక వ్యక్తి చేతులు ఒప్పుకుంటూ కంఠం చెంచుకుంటూ అలా వచ్చాడు మేరీ యాంటీ అనేటి ఫ్రెంచ్ విప్లవంలో ఉరితీయబడిన మేరీ తిరిగి ఇండియాలో రూపం దాల్చింది ప్రజాస్వామ్య శక్తులు ఆమె ఆకర్షణకు లోబడకూడదు ఆమెను ఉరితీయండి మా బలేగా ఉంది ఓ రాత్రి దీంతో పడుకుంటే మాంచి మజాగా ఉంటుంది ఎమవాయువు పంతులు రేటంతా అన్నాడు ఒకటి ఏమి బుర్జువా మరేం కాదు ప్రపంచ పీడిత ప్రజానికి ప్రథమ శత్రువు అన్నాడు ఒక యువకుడు రేగిపోయిన జుట్టుతో నిక్కర్లతో వచ్చి అంటే అని ఒకరు ఏమి పాలబొగ్గలు మెసమసలాడే ఒళ్ళు కళ్ళు ఇవన్నీ ధనిక చిహ్నాలు ఎంతమంది శ్రామికుల రక్తం తాగితే ఈ బొగ్గలకెరుపు వచ్చింది ఎంతమంది బట్ట లేకుండా ఉంటే ఈమె జరిగి చేర వచ్చింది ఒక అన్యాయపు ఆర్థిక విధానపు సృష్టి ఏమే ఈమె రియాక్షనరీ ఫాసిజం ఘోరం అపాయం కానీ మా భలేగా ఉందిలే ఆ సోపు సన్ను ఒలబ్బో కైపెక్కిపోతున్నది అన్నాడు కోలివాడు అదిగో అదే బానిసత్వం సంప్రదాయం కామ్రేడ్ నువ్వు ఈ స్థితికి రావడానికి ఈమె కారణమని గుర్తించు కూలీల సంఘంలో చేరిపో ప్రపంచాన్ని ఆర్థిక దృక్పథంతోనే చూడాలి ఈమె ఒక ఆర్థిక ఘోరం ఈమెద మనం విప్లవం చేయాలి చూడు నా నినాదం ఇదిగో ఈ బళ్ళ మీద ఆడద నశించాలి అంటూ ఆయన ఇక్కడ యువకుడు గట్టిగారి చాకూలీని కౌలించుకున్నాడు తమ్మురామిడుతున్న సాధువు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు బాబు ఈ ప్రపంచం మిద్య ఓ పెద్ద మిద్య రత మాంసాలతోటి కుళ్ళు గుంటా ఆడది ఎందుకు నీకు భ్రమ మాయిలో పడిపోకే మనసా ఈమె తల్లి మరెవ్వరూ కాదు అన్నాడు ఒక మనిషి పరిగెత్తుకుని అందరూ ఆశ్చర్యంగా చూశారు అలాగా పాపం విచిత్రం అంటూ అందరూ చుట్టు చుట్టూ మోగారు ఈమె నా మాత పరాయి స్త్రీ ఎవరైనా నాకు తల్లి భాగవతం చదువు కావలిస్తే జీసస్ బుద్ధుడు గాంధీ స్త్రీని మాతృరూపంలోన చూశారు ఈమె మాతృదేవత సత్యదేవత అంతెందుకు చరఖా అన్నాడు ఆ మనిషి గాంధీ టోపీ సవాదిస్తూ ఆ బల వస్తువు ఏమిటో నేను చెబుతాను ఆగండి అంటూ బైనాకులకు తగిలించిన ఓ సన్నని పెదవులను నెడివేసుకుడు అందరూ అతని చుట్టూ మోగారు అత అతను నిదానంగా టెలిస్కోప్తో పావు అంటూ చూసి ఇలా అన్నాడు ఈ వస్తువు అందమైనది అన్న అభిప్రాయం సబ్జెక్టివ్ అంటే మీ మనస్సులోనేది ఈమెను ప్రేమిస్తున్నాననే కవిగారిది ఓ సెంటిమెంట్ మానసిక చాంచల్యానికి ఆయన ఈ వస్తువు అసలు ఏమిటో తెలిసినా ఈ వస్తువు ఆడమనిషి జీవశాస్త్ర ప్రకారం ఈమెకు ఆడదాని లక్షణాలే కనబడుతున్నాయి కావలిస్తే తాడు అండి పుస్తకాలు ఈమె సృష్టి ప్రయోజనానికి పనికి సృష్టి ఎలా జరుగుతుందో తెలిసినా మనలో గ్లాండ్స్ బోస్ ఏం చెప్పావో ఈ సేపు చూసే ఆడమనిషి ఎవడు బాబు నువ్వు అన్నాడు కూలివాడు చుట్టనమ్మలు నేనా నేను సైంటిస్ట్ని బయాలజీ ప్రకారం ఏం ఆడది అయినా ఇంత దూరం నుంచి నేను రోజు చేయలేను ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి అంటూ అతను అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు హా నా ప్రేయసీ అంటున్నాడు కవి ప్రేయసీ లేదు గేయసీ లేదు ఊరుకోవా మన షాపులో ఏమి నిలబడితే కావాల్సినంత లాభం లాభాలకు లాభాలు ఏమంటావు చెంచయా అంటున్నాడు ఒక మారవాడి ఇంతలోనే ఇంతవరకు బళ్ళ దగ్గర కిందగా కూర్చున్న ఓ సన్నపాటి వ్యక్తి బల్ల మీదకి ఎక్కినంచున్నాడు ఆమె మీద ఓ పలతను బట్ట కప్పేసి సులువుగా ఎత్తుకుని ఎత్తి మీద పెట్టుకుని ఇలా గంభీరంగా అన్నాడు సోదరులారా ఈ బొమ్మను నేనే చేశాను ఇది నా శిల్పం మీలో ఒకరూ ఈ బొమ్మను కొనలేదు ఇంతకీ నాకు ప్రాప్తి లేదు నేను మరో ఊరు వెళ్ళిపోతాను అంటూ ఆ బల్లదిగి అతను చకచకా వెళ్ళిపోయాడు ఆ కళకి ప్రయోజనం లేదు అన్నాడు ఒకడు కళ కోసం కళ దానికి ప్రయోజనం ఏమిటి అన్నాడు మరొకడు అసలు కళే లేదు సైన్స్ తప్ప అన్నాడు ఇంకొకడు అసలు ఏమీ లేదు ప్రపంచం ఓ ఇదంతా భ్రమ అన్నాడు సాధు నాకు మూర్ఛ వస్తోంది నా ప్రేయస్కి నేను కనపడక శిలగా శిల్పంగా మారిపోయింది ఇప్పుడు ఏం చేయను మిస్టర్ ఓ బేడ ఉంటే కాఫీ తాగితే కానీ అంటున్నాడు కవి ఇంతవరకు చూస్తున్న పోలీసు ఉద్యోగి విజులు వేశాడు ట్రాఫిక్ ఆపుదలకు పోలీసులని లాఠి చేయమని జనం చల్లా చెదరైపోయాడు రోజున న్యూయార్క్లో ఓ పేపర్లో ఇలా ఉంది నగరంలో ప్రజా విప్లవం పోలీసులు తుపాకీలు కాల్చారు నగరంలో మత కలహాలు నూరుగురి మరణం ఆనందవాని దీపావళి సంచిక పంతొమ్మిది వందల నలభై